ఈ కథని మనం ఎలా అర్థం నేను ఏదో ఒక పాయింట్ కోసం ఇందాక సత్యం గురించి చెప్పాను అది కనెక్షన్ ఇవ్వడం తర్వాత వింటాను బట్ అస్ స్కోప్ ఐ విల్ గెట్ ఇట్ సో ఈ కథలో మనం గమనించాల్సింది ఏమిటంటే ఈశ్వరుణ్ణి మనం త్రాడుతో కట్టివేయవచ్చును ఇట్ ఈజ్ పాసిబుల్ కానీ ఆ త్రాడు అనేది ఏమిటంటే భక్తి అనే త్రాడు ప్రేమ అనే త్రాడుతో మీరు ఎవరినైనా కట్టేయొచ్చు ప్రేమ అనే త్రాడుతో కట్టిపోయారు ఒక ఆయన బంధువు ఒక ఆయన వచ్చాడు ఆప్త బంధువు వచ్చాడు భోజనం చేసి సంజయ్ పట్టుకున్నాను నేను వెళ్ళిపోతున్నాను అంట కాదు ఈ ఉండి వీడేపు వెళ్ళు అన్నారు కాదండి వెళ్ళిపోతాను నేను తెలిపిక కూడా భోజేశాను అది కాదు నేను నిన్ను ప్రేమ అనే త్రాడుతో కట్టేశాను నువ్వు కదులుతావో చూస్తాను కదా అంగివీ ప్రేమ అనే త్రాడుని కడితే తెంపుకుని వెళ్ళిపోతావా చూస్తాను నేను అన్నాను ఈ ఏజ్ మా అంటే ఆయన సంజీవ అక్రవాడేసేదా కూర్చోక ముందు చెప్పింది మీరు మనిషిని ప్రేమ అనే త్రాడుతో కట్టగలరు మరి ఏ త్రాడు తోటి డబ్బుతో కట్టగలరా ఆస్తిపాస్తులతో కట్టగలరా కట్టలేదు వాడు ఆస్తిపాస్తులు పుచ్చేసుకుని వెళ్ళిపోతాడు కన్నింగ్ ఈవేళ రేపు చాలా కన్నింగ్ ఆస్తి డబ్బుతో కట్టలేరు అంటే డబ్బు తీసి వెళ్ళిపోతాడు అనుకున్నారు డబ్బును కాబట్టి ప్రేమతో మాత్రమే కట్టగలం ఎవరినైనా కట్టాలంటే ప్రేమ అనే త్రాడే వాడాలి తర్వాత ఈశ్వరుణ్ణి మీరు ప్రేమ అనే త్రాడుతో కట్టివేయగలరు అంతేగాని ఈశ్వరుణ్ణి ధనముతో కట్టేసే ప్రయత్నం మీరు చేయవద్దు రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఒక ఎక్స్ప్రెషన్ అది అది నేనేదో అంటున్నాను మీరు అనుకోద్దు ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఒక ఎక్స్ప్రెషన్ రిచ్ మ్యాన్స్ గాడ్ అంటే రిచ్ మ్యాన్ ఊహిస్తాడు గాడ్ని ఓ రకంగా భావన చేస్తాడు భావన చేసి ఆ గాడ్కి పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టి కృషి చేసే ప్రయత్నం చేస్తాడు అయితే బంగారంతో ఏదో ఆభరణం చేయించి ఇచ్చి కృషి చేసే ప్రయత్నం చేస్తాడు రిచ్ మ్యాన్స్ గాడ్ తర్వాత దేవుడికి కట్టిన చీర అమ్మవారికి కట్టిన చీర ఉంటుంది అది వేలం వేస్తారు వీళ్ళు అన్నీ తప్పు లడ్డు వేలం వేస్తారు దేవుడు కట్టిన చీర వేలం వేస్తారు కాబట్టి దేవుడికి కట్టిన చీర పవిత్రం కదా చీర కాకపోతే ధోతి మరొకటి అది ఎవడికి ఇవ్వాలి భక్తి గలవాడికి చెందాలది భక్తి గలవాడిని ఎలా నిర్ధారించడం ఆ తర్వాత చూద్దాం ముందు అసలు డబ్బుకి భక్తికి ముడిపెట్టి వేలం వేస్తే ఎవడికి వేలం వేస్తున్నారు అనేప్పటికీ మనందరం అనభం స్పెక్ట్యులేటర్స్ అయిపోతాయి మనందరం స్పెక్టులేటర్స్ అయిపోతుంది ఆ ఊళ్ళో మోతుబరి రైతో లేకపోతే డబ్బును కూడా ఎవడో ఒకళ్ళిద్దరూ ముగ్గురో నలుగురో ఉంటారు వాడు ఆ వెయ్యి రూపాయలు అంటాడు ఆ రైతు లేకపోతే ఆ జమీందారు రూపాయలు అంటాడు పక్క జమీందారికి అహంకారం బయట వాడేనా నేను కాదా వాడికంటే ఎక్కువ భూమి నాకే ఉంది భూమి కాబట్టి డబ్బు వాడు రెండు వేల ఆఖరిగా వీళ్ళెవడో వేలం వేసుకుంటూ వెళ్తారంట దిస్ ఈజ్ కాల్డ్ రిచ్ మ్యాన్స్ గాడ్ రిచ్ మ్యాన్స్ గాడ్ ఓ మహాత్ముడు దీని గురించి బాగా విచారం చేశాడు వాడు ఆయన ఏమన్నాడంటే ఫైనల్గా రిచ్ మ్యాన్స్ గాడ్ హ్యాజ్ నథింగ్ టుడూ విత్ గాడ్ హుడ్ నథింగ్ టు డూ విత్ గాడ్ హుడ్ ఆ దైవత్వంతో ఏమి సంబంధం ఉండట కాబట్టి మీరు ధనంతో ఈశ్వరుణ్ణి కొలిచే ప్రయత్నం అన్నట్టు చేయొద్దు నెవర్ నేను బంగారుపు పువ్వులతో పూజిస్తాను డోంట్ ట్రై దట్ డోట్ ట్రై దట్ మిస్టేక్ డోంట్ లూ దట్ మిస్టేక్ ప్రేమతో మాత్రమే ఒక బుట్టెడు పూలతో ఈశ్వరుణ్ణి నేను వశం చేసుకుంటాను డోంట్ లూ దట్ మిస్టేక్ బుట్టెడు పూలు సమర్పించండి మీకు ఆ ఓపుకుంటే కానీ ఆ విధంగా ఈశ్వరుడు లొంగుతాడని మాత్రం అనుకోండి కేవలము భక్తి ప్రేమతో మాత్ర భక్తి అంటే ఏమిటో అర్థం చేసుకుని మీరు భక్తి తత్వాన్ని జాగ్రత్తగా తెలుసుకుని ఆ ప్రేమ ఈ మధ్యన భక్తి యోగం దగ్గర చాలా లేదు మీద ఆ విధంగా మాత్రమే ఈశ్వరుణ్ణి లొంగ తీసుకోగలుగుతారు అది నెంబర్ వన్ కాబట్టి ఈశ్వరుడు లొంగుతాడు భక్తి అనే ప్రాడుకి అయితే మరి ఆవిడికి భక్తి ప్రేమ ఉంది కదా యశోద ప్రేమ అంటే ప్రేమ ఉందాసిన సృష్టిలో తల్లి ప్రేమకి ప్రతి రూపం అది తల్లి ప్రేమని ఎపిటమైజ్ చేస్తే యశోద యొక్క ప్రేమ మరి అయినా లొంగలేదే రెండు అంగుళాలు తక్కువ పడ్డాడు అంటే ఒక్క సమస్య అక్కడ మమకారము అహంకారము ఆ రెండూ ఉన్నంతవరకు లొంగలేదు ఎంత ప్రేమ ఉన్నా మమకార అహంకారములనే రెండు అంగుళాలు అవి తక్కువ పడుతూ నిర్మమో నిరహంకార అన్నప్పుడు లోతాడు నిర్మమో నిరహంకార స శాంతి అధిగచ్చతి వాడికి లభించేస్తుంది ఆ ఈశ్వరుడు లభిస్తాడు నాది నేను ఆవిడ అనుకుంటుంది వీడు నా కొడుకేనా నేను పెంచి పేరుతో చేసిన కొడుకు అని అనుకున్నంత కాలము ఈ సంపదంతా నాది ఈ మహారాజా నందమహారాజు యొక్క రాణిని నేను ఈ పాలు పెరుగు ఈ పశు సంపదకి నేను అధీశ్వరిని ఈ అధిమానిషి నాది ఐఆమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ దిస్ అని అనుకుంటున్నాడు అలా అనుకున్నంత వరకు ఆమెకు ఆయన గొంగడు నేను అనుకుంటుంది నేను కట్టేస్తాను వీడిని అనుకుంటుంది వంగడు అప్పుడు ఆవిడ మళ్ళీ అనుకుంటుంది నేను దేనికి అధీష్ నేను ఏదీ కాను ఏదీ నాది కాదు దంతా సంసారం మనం ఏదో భ్రమపడ్డాం అని అనుకుంటుంది వెంటనే తాడు సరిపడు హెల్ప్లెస్నెస్లోకి వెళ్ళిపోయి మమకారాన్ని అహంకారాన్ని విడవగానే తాడు సరిపడుతుంది ఆయన కట్టేస్తాడు అదే రెండంగుళాలు ఇది దామోదర అనే పదము అక్కడి నుంచి పుట్టుకొచ్చింది త్రాడు ఉదరమునందుగలవాడా అంటే దాని అర్థం భక్తుడు ప్రేమతో నిన్ను కట్టేయగలుగుతాడు కానీ రెండంగుళాలు తక్కువయ్యే ప్రమాదం అయితే ఎప్పుడు ఉంది అహంకార మమకారాలని విడిచిపెట్టే క్షణం ఆ త్రాడుతో మీరు కట్టేయగలరు దామోదర ఇక గుణమందిగా ఆయన నిర్గుణుడు అంచేత ఏ గుణమైనా కలిగి ఉంటారు ద్వైతులు నిర్గుణ అనే మాటని వాళ్ళకి ఆ నిర్గుణ అంటే కొంచెం వ్యతిరేక భావం ఎందుకంటే కొంతమందికి తత్వం అంటే ఇష్టం ఉండదు తత్వం అంటే ఒళ్ళు అంట అలా ఉంటారు తత్వాన్ని ఇష్టపడరు ఇప్పుడు చూడండి నేను మీ దృష్టాంతం చెప్తాను సచ్చిదానంద రూపాయ సచ్చిదానంద స్వరూపుడు శ్రీకృష్ణుడు సత్త అంటే ఏమిటో తెలుసిన రుక్మిణీ దేవి అది సత్ అంటే రుక్మిణీదేవి అవేనా అక్కడికి ఆయన తత్వం ఏం చెప్పబోవటం లేదని మీకు అర్థమైపోయింది కదా ఎందుకంటే విశ్వోత్పత్హేతవే జగత్తును సృష్టించాడు పాలిస్తున్నాడు మళ్ళీ తనలో కలుపుకుంటాడు శ్రీకృష్ణుడు సర్వ శక్తి ఉంటుంది అదంతా బాగుంది కానీ సచ్చిదానంద రూపం ఎలాగా సచ్చిదానందం ఎలా అయ్యాడు సచ్చిదానందం అనేదాన్ని జాగ్రత్తగా మీరు విశ్లేషణ చేస్తే అభేదంలో పడిపోతుంది మళ్ళీ జీవాద్వైతంలోకి పడిపోతాయి ఈశ్వరుడికి అభేదం వచ్చేస్తుంది అంజేతం సత్త అంటే రుక్మిణీ సత్త అంటే రుక్మిణిదేవ మీరు అలా చెప్పుకుంటూ పోతే సత్త అంటే రుక్మిణి మీరు అన్నారనుకోండి శ్రీకంఠాచార్యులు సత్తు అంటే పార్వతీదేవుడు అంటారు అప్పుడేం చేస్తారు చిత్తంటేవరో తెలుసిన యమునాదేవి ఇక మరి ఆనందము రాధా చూడండి ఎక్కడ చదువు కాబట్టి ఇప్పుడు ఏమంటే శ్రీకృష్ణుడు రుక్ష్మిని పెళ్ళాడాడు యమునంటే ఆయనకి ప్రేమ రాధాదేవి అంటే ఆయనకి ప్రేమ అంటే అని ఎవరైనా అంటే అదే అలా కదా అంటే సద్రూపము అని చెప్పాలి వీడు రాధ అంటే ఆనందానికే రాధ అని ఉనికి ప్రతీకయ్యాది ఆనందమునకే రాధ అని పేరు చిత్తడి యమునా యమున అంటే చిత్తది అని చెప్పాలి దట్ ఈస్ వే హీ హ్యాస్ టు సే బట్ హీ జస్ట్ గోస్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ ఎందుకో తెలుసిన తత్వం అంటే పడదు నామరూపాల మీద ప్రీతి తప్ప తత్వం అంటే పడదు అలా ఉండకూడదు నామరూపాలకు అతీతంగా పోయే ప్రయత్నం చేయాలి నిర్గుణ అంటే హాస్టిలిటీ ఉండకూడదు నిర్గుణుడైనప్పుడు మాత్రమే గుణమంజిరుడు కాగలుగుతాడు ఇది ఎలాగో తెలిసినా వస్త్రానికి రంగు వేయాలంటే దానికి అంతకుముందు ఏ రంగు ఉండకూడదు అప్పుడే మీరు ఏ రంగైనా వేయచ్చు ఏ రంగు వేయమంటారో కాషాయం వేయొచ్చు రెడ్ వేయొచ్చు గ్రీన్ వేయచ్చు ఏ రంగైనా ఎప్పుడు దానికి స్వతహాగా ఏ రంగు ఉండకూడదు అలాగే గుణము ఇప్పుడు సుగంధం ఉన్నది ఏ సుగంధం వేద్దాం ఇప్పుడు ఈ వస్త్రానికి ఏ సుగంధం వేద్దాం రోజు వేద్దామా లేకపోతే మల్లెలు జాస్మిన్ వేద్దామా అంటే ముందు ఒరిజినల్గా దానికి గంధం ఉండకూడదు దానికి ఒరిజినల్గా గంధం ఉంటే మీరు ఏ గంధం వేస్తారు ఇంకా గంధరహితంగా ఉంటే మీరు ఏ గంధమైనా వేయగలుగుతారు రంగు లేకపోతే మీరు ఏ రంగైనా వేగులుగుతారు రూపం లేని దానికి మీరు ఏ రూపాన్నైనా ఇవ్వగలుగుతారు బంగారం దానికి రూపం లేదు మీరు ఏ రూపాన్నైనా ఇవ్వగలుగుతారు వాడు అమ్మేప్పుడు కూడా మీకు టాబ్లెట్ రూపంగానో గుండు రూపంగానో తేగ రూపంగానో అమ్ముతాడు దానికి మీరు నచ్చిన రూపం కంకణమో నెక్లెస్ ఏ రూపమైనా మీరు వేయగలుగుతారు దాన్ని ఎందుకని దానికంటూ ఏ లేదు బంగారాన్ని వెతికి వాళ్ళు రూపం కోసం వెతకరు తత్వం కోసం వెతుకుతారు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో ఒకప్పుడు ఉండి గోల్డ్ గోల్డ్ వాళ్ళు గోల్డ్ని అన్వేషిస్తూ ఉంటారు అక్కడ గోల్డ్ అన్వేషిస్తారంటే నెక్లెస్లు కంకణాలు అన్వేషిస్తారనుకుంటున్నారా అలా అన్వేషిస్తే ఏమీ దొరకవాలి అలాగే అలాస్కాలోనూ కాలిఫోర్నియాలోనూ గోల్డ్ రష్ పీరియడ్లో గోల్డ్ దొరికేది ఆ గోల్డ్ మీకు ఆభరణాల రూపంగా రూపం ఉండద్దు అంటే కాబట్టి నెగ్గెట్స్ అంటారు కనుక ఈశ్వరుడు నిర్గుణుడు కాబట్టి అన్ని గుణములు ఆయన ఎండే ఉంటాయి గుణి ఏ గుణాలంటారు దయ కరుణ శక్తి ఉద్ధరించే సామర్థ్యము సర్వమును నియంత్రించుట భక్తులను రక్షించుటమే ఇష్టం ఎన్ని గుణాలైనా చెప్పచ్చు కాబట్టి ఆయన నిర్గుణుడు కనుక గుణములకు నిధానమైనాడు గోవింద రూపము సుందర వదనార వింద చెప్పాను మీకు శ్రీకృష్ణుడు సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ కన్సిస్టెంట్ విత్ డివోషన్ అంటూ ఒక హెడ్డింగ్తో వచ్చింది ఎవరన్నా ఈ గుణమందిర అంటున్నారు సుందర వదనార వింద అంటున్నారు ఆత్మజ్ఞానానికి దీనికి తేడా లేదా అంటే ఏమీ లేదు సెల్ఫ్ నాలెడ్జ్ ఆత్మజ్ఞానము భక్తికి విరోధము కాదు భక్తికే ఆత్మజ్ఞానానికి చక్కగా మిల్జుల్ ఉంటాయి తప్ప విరోధము లేదు అని ఒక టాపిక్ కింద అక్కడ చెప్పడం అయింది ఇక గుణమందిరా అన్నారు కదా ఏమిటి ఆ గుణాలు సౌందర్యము కొన్ని గుణాలను ఇష్ట చెప్తున్నాను సౌందర్యము సౌశీల్యము అంటే మంచి కాండక్ట్ చరితము కలిగి ఉంట సౌహార్దము అంటే గుడ్ విల్ వాత్సల్యము అంటే ప్రేమ కారుణ్యము అంటే దయ మాధుర్యము అంటే మధురమైన స్వభావము కలిగి ఉండాలి మధురమైన స్వభావం కలిగి ఉండాలి మధురమైన స్వభావం ఉండాలి మన రిచువల్లో మంత్రాలన్నీ ఉంటాయి కానీ మనం దాని అర్థం తెలుసుకోం పంచామృత స్నానం అని ఉంటుంది పంచామృత స్నానంలో ముందు ఏదో నెయ్యి అని పెరుగని లేవో తేనె కూడా ఉంటుంది తేనెతో అభిషేకం చేస్తారు పంచామృత స్నానం ఆ తేనెతో అభిషేకం అంటే ఉనికి సీసాలు సీసాలు తేనె పోసే అక్కర్లేదు ఇంకా ఒక చెంచా వేస్తే చాలు తేనెని ఇంకో రకంగా మనం వాడుకోవచ్చు అలా పారపోసేనక్కర్లేదు ఇంకా ఒక చెంచా వేస్తే సరిపడుతుంది మంత్రం ఎంత ఉంటుంది చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని అర్థం చేసుకోవాలి మధు వాతాతాయతే మధుక్షరంతే సింధవ మాధ్వీన సంతోషీ అవన్నీ మధు ఈ గాలు ఉన్నాయే ఇప్పుడు బయట వేస్తున్న గాలి అది మధు ఆ చెట్లు మొక్కలు కాయలు పళ్ళు వస్తున్నాయి అవి మధు పంట అది మధు ఓషధి అంటే వరి గోధుమ మొక్కలు అన్నీ మధు మధు నదులు ప్రవహిస్తున్నాయి మధు ఆ జలములు మధు మధ్య సంతోషి మధు నట్ట ముతోషసి మధు మత్పాధి నక్తం అంటే రాత్రి మధు హాయిగా నిద్రపోవచ్చు ఉత ఉషసి ఎర్లీ మార్నింగ్ అబ్బా ఎంత మధురంగా ఉంది హాయిగా ఒకప్పుడు టీ పెట్టుకు తాడవచ్చు కానీ దాంట్లో ఆ టీలోకి బిస్కెట్ కూడా తినచ్చు మధు ఎర్లీ మార్నింగ్ కోకిలలు పూస్తూ పక్షులు పువ్వు చేస్తూ ఉంటే ఎంత మధురంగా ఉంది మధు నక్తం ఉ మధు మత్పాథివ గుజ మట్టి ఎంత మధువది మట్టి ఎంత మధువది పార్థివ గుంభజ భూమిలో ఉండే మట్టి నల్లవేగడి మట్టి ఎంత సారవంతమైన మట్టి మధువది చెట్లకి మిఠాయి తిన్నట్టు ఉంటుంది మట్టి అలాగే ఎర్ర ఎంత సారవంతమైన నేల మొక్క పాతితే అరటి ఆ మట్టిలో ఉండే సారాన్ని అది మిఠాయి తిన్నట్టు తిని ఆకు మీద ఆకు తొడుగుతూ పోతుంది మధుమ పార్థివ మధుద్యౌరస్సునకము అది మధు సూర్యభగవానుడు మధు మధుద్యౌరస్సున ఫైనల్గా మధుమాన్నో వనస్పతి చెట్టు మధు మధుమాన్నో వనస్పతి మధుమావ అస్టు సూర్య సూర్యుడు మధు ఇంకా మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీందేవేభ్య దేవతలకు నేను చేసేటువంటి తేనె అభిషేకం ఏమిటంటే మధురముగా మాట్లాడతాను తర్వాత నీకు ఉపనిషత్తులో కూడా యశ్ ఛంద సా వృషధో విశ్వరూప ఛందోభ్యోభ్యమృతూవ పదమూడో ఎక్కర్లాగా ఏడు పదమూళ్ళంతా తెలియదు ఒకటి పదమూడు అలా మొదలట ఆ యొక్క ప్రాథమే చేస్తున్నాను సో ఛందో జ్యోధ్యమృత అసంబుభూవ సమేంద్రో మేఘయ అస్ఫృణోతు అమృత దేవధారణో భూయాసం శరీరం మే విచుషణం జిహ్వా మధుమత్తమ నా జస్వ అత్యంత మధురమైనది ఈ మంత్రాలు చెప్పి తేనె దేవుడికి అభిషేకం చేస్తా కాబట్టి ఉడికే తేనె వంచేయటం మీద కాదు తేనె సీసాన్ని తలగింబలుగా పెట్టేశామని కాదు పాయింట్ ఈ మంత్రాల్లో ఉండే స్థలాన్ని తేనె అన్నది సింబల్ ఈ మంత్రానికి తేనె సింబల్ ఈ మంత్రానికి సింబల్ పెట్టండి నేను చూస్తాను ఈ మంత్రానికి సింబల్ పెట్టండి ఏం పెడతారు దేని పెడతారా లే ఏం పెడతారు సింబల్ దేని పెట్టాలి నత ప్రసూర్యో భాతి దాని ముందు సూర్యుడు ప్రకాశించట్లేదు చంద్రుడు ప్రకాశించట్లేదు అవన్నీ కూడా దాని ప్రకాశంలోనే ప్రకాశిస్తున్నాయి ఆ మంత్రానికి సింబల్ ఏం పెడతారు మీరాజనం సింబలు పెట్టాలి మీరహారతి సింబలు పెట్టారు ఆ మంత్రాన్ని బట్టి సింబల్ మంత్రాన్ని బట్టి చేసే క్రియ మీకు ఆ సంబంధం ఉంటుంది ఆ పోహిష్ఠామ యోభస్థానం వీరి జేతధాసన ఓ జలములారా వీరే మాకు శక్తిని ఇస్తున్నారు దానికి ఏముంటుంది అభిషేకం కాబట్టి సో ఈ విధంగా మాధుర్యమనే లక్షణము ఈశ్వరుని ఎందుకలదు ఔదార్యము అంటే దానగుణం శౌర్యము రాక్షసులు కనపడితే పరాక్రమము సర్వజ్ఞత్వము సర్వమును తెలుసును సర్వ సత్య కామత్వము అంటే ఈశ్వరుడేదైనా సంకల్పిస్తే అది సత్యమైపోతుంది సర్వేశ్వరుడు సర్వకారణుడు ఇత్యాది లెక్కలేనన్ని గుణములు ఆయన ఎందుకు గలవు అని రామానుజాచార్యులు గీతా భాష్యంలో రాశారు అది ఈ పుస్తకంలో కొటేషన్ నాతో ఆచార్యు గారు ఉన్నారు రామా రామానుజాచారిని కూడా చూశారా అంటే చూశారంటే రామానుజారు చూశారంటే ఆయన పుస్తకం చూశారా అన్న అంటే ఏముందులండి గీత భక్ష్యం పన్నెండో అధ్యాయం భక్తి సందర్భం ఆ వంతు చూశాడు మొత్తంతో చూడలేదు నేను అని చెప్పేసాను గోవింద గోవింద అంటే మళ్ళీ దానికి ఒక కథ ఉంది ఇంద్రుడు అభిషేకిస్తాడు ఆయన్ని నీవు గోవిందుడవు అని అభిషేకిస్తాడు అంటే నీవు గోవులను రక్షించువాడు నిజానికి కృష్ణావతారం నుంచే గోవు యొక్క ప్రాముఖ్యం హిందూ ధర్మంలో బాగా పెరిగింది అంతకుముందున్న పరిస్థితి వేరు ఆ తర్వాత పరిస్థితి వేరు శ్రీకృష్ణావతారానికి గోవుకే ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం కారణంగా హిందూ ధర్మంలో గోవుకు చాలా ప్రముఖమైన పాత్ర గలదు ఈనాడు గోవులు మైనస్ కౌ దేట్ ఈజ్ నో హిందూయిజం అన్నంత అంత అంత సందర్భం వచ్చింది గోవుకు సో ఆ గోవులను రక్షించువాడు గోవింద అయితే గో అంటే కిరణములు అని అర్థం కిరణముల ద్వారా అంతటా వ్యాపించేవాడు ఎవరండి సూర్యుడు మీకు నేను చాలాసార్లు చెప్పారు విష్ణువు అంటే పురాణంలో విష్ణువు వేదమంత్రాల్లో సూర్యుడు ఒక్కటే అన్నీ తేడాయే సో కనుక గోవిందుడంటే కిరణములతో సర్వమును వ్యాపించేవాడు ప్రకాశింపజేవాడు శ్రీకృష్ణుడు సూర్యభగవాను రూపంగా ఉన్న ఈశ్వరుడు అలా చెప్పచ్చు తర్వాత గోవులన్నీ చెప్పనే చెప్పాం గో అంటే వాక్కు వేదవాక్కు ఆ వేదమంత్రముల రూపంగా ఈ జగత్తును రక్షించువాడు గోవింద అయితే వేదములను రక్షించేవాడు గోవింద వేదములను రక్షించాలి ఈ వేదములను రక్షించడం హైలీ సింబాలిక్ మనకి కథ ఉంటుంది వాడు ఎవడో రాక్షసుడు ఉంటాడు వాడి పేరు శంఖాసురుడు శంఖాసురుడు అనే రాక్షసుడు వాడు ఏం చేస్తాడు శంఖాసురుడేనండి ఉండని అలాగే అనుకోండి వాడు ఏం చేస్తాడు వేదాలని అపహరించేస్తాడు అపహరించేసి ఎక్కడో దాచిపెట్టాడు అంటే వేదాలను అపహరించి దాచిపెట్టేంటే పుస్తకాలు పట్టుకుపోయి దాచిపెట్టాడు అలా ఏమిటి ఇస్తాడంటే ఏమిటి ఉంటారని ఇంకా మీరు అన్నీ అడగక్కూడదు అలా అడిగితే ఇంకా అది పురాణం ఉంటుంది వీడు చెప్పి ఇది ఉండదు అలాగానే మనం వినేస్తూ ఉండాలంటే వేదాలని అపహరించి పట్టుకెళ్ళిపోయి దాచేసాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే వాడిని వెతికి సముద్రం అడుగుని దాచాడు పైగా ఇంకెక్కడ చూడలేదో ఏ వేదాలని అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి వాడిని చావదల్ని ఆ వేదాలని పట్టుకొస్తాడు వాడి పేరు శంఖాసుడు అంటే అర్థం ఏంటో ఆ పురుగు ఉంటుంది శంఖంలో అది ముందు చచ్చిపోవాలి మీరు అది బతుకున్న శంఖం పట్టుకురాకూడదు తప్పు పురుగు పోతుంది అలాంటి శంఖాన్ని దాన్ని పట్టుకోవాలి ఒకవేళ మీరు శంఖాన్ని పట్టుకుంటే దాంట్లో పురుగు ఏం చేయాలి మళ్ళీ నీళ్ళలో వేసేయాలి ఎప్పుడైనా చూసారో శంఖం ఇటువంటి పరుగులు తీయటం శంఖం లోపల ఉంటుందండి రక్షణ కోసం పెట్టుకుందండి మీ అభిషేకాల కోసం పెట్టుకోలేదు అది దాన్ని దాన్ని తను రక్షించుకుందు కోసం పెట్టుకుంది ఏదైనా చేప ఏదైనా మీదుగా దండయాత్ర చేస్తే ఆ శంఖం అలా కదలకుండా ఉంటుంది అప్పుడు ఆ చేప కొరుకుతుంది తెల్లగా ఉంది కదా అని కొరుకుడు పడదు శంఖం కదా చేప వదలకపోతుంది అప్పుడు ఇది బయటకు అది అప్పుడు ఇది ఇటు పాకుతూ ఆహారం కోసం బయటకు వస్తుంది శంఖంలో ఉంటూనే బయటకు వస్తుంది అది చచ్చిపోతుంది ఆ చచ్చిపోతే అప్పుడు ఆ శంఖాన్ని తీసుకోవాలి తీసుకుని దాంట్లో ఊదాలి భూమి ఊదాలి పూర్తే ఏమస్తుంది ఓం వస్తుంది అదే వేదం ఓమితి బ్రహ్మ ఓ బ్రహ్మ అంటే వేదం ఓం అనేప్పటికీ వేదం వచ్చేసాం సర్వే వేద యత్పదమానంతి ఓమితత్ కనోపనిషత్తులో అదే కాబట్టి అది శంఖాసుర కథ ఇది ఇది ఈజ్ ఇ స్టోరీ ఆఫ్ శంఖాసుర కాబట్టి ఆ విధంగా ఆ వేదములను రక్షించిన వాళ్ళు గోవిందరే ఎన్ని పురాణ గాథలు వెళ్ళిపోతున్నాయో పుస్తకంలో ఆమె బాగా రాశారు ఆమె జయశ్రీ రామకృష్ణ ఆమె మంచి పండితురాలు ఏమని రాశారంటే వేదాంతిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పురాణిక్ అకౌంట్స్ ఎంతో భవ జలధి మథన మందర ఇది చాలా ఇంపార్టెంట్ భవ జలధి మథన మందర మళ్ళీ ఒక కథ ఉంటుంది కథ ఏమిటంటే దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మథిస్తారు ఈ కథ గురించి నా అభిప్రాయం నేను చెప్తాను తమరు ఆలోచించండి ప్రతి పురాణంలోనూ ఉంటుంది కథ ఈ పురాణం లేని ఈ కథ లేని పురాణం లేని దేవాసుర సంగ్రా దేవాసురేస్తారు పాల సముద్రాన్ని మీరు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగితే శిల్పం ఈ దేవాసురులు కలిసి మథించే శిల్పం ఎవరన్నా చూశారా చూసారా ఆయన కంబోడియా వెళ్తే బ్రిడ్జి ఉంటుందా బ్రిడ్జ్లు ఉంటాయి కదా కాలంలో బ్రిడ్జ్లు ఉంటాయి కదా బ్రిడ్జికి ఇటు ఇటు పేరపెట్టువాళ్ళు ఉంటుంది కదా ఆ పేరపెట్వాళ్ళకి ఇలాగా సిమెంట్ది ఒక స్తంభంలాగా ఉంటుంది హరిజాంతల్ భీము అంటూ ఉంటుంది ఆ భీము కంబోడియాలో అది సర్పం ఆ సర్పాన్ని వీటి దేవతలు ఉంటారో అటు ఇప్పుడు మీకు బ్రిడ్జికి ఏముంటుంది హరిజాంతల్ భీము ఉండి వెక్టికల్ స్తంభాల్లో ఉంటాయి వెక్టికల్ పీసెస్ సపోర్టర్స్ సపోర్ట్స్ ఉంటాయి ఈ వెక్టికల్ సపోర్ట్స్ అన్నీ దేవతలు రాక్షసు శిల్పం శిల్పం అలా పెడతారు ఈ హారిజాంటల్ భీము సర్పం ఓవైపు తోక ఉంటుంది ఓవైపు హెడ్ ఉంటుంది ప్రతి బ్రిడ్జి ఇలాగే ఆ సమాజంలో ఆ కథ ఎంత లోతుగా వెళ్ళిపోయినా మీరు ఆలోచించండి యాంకర్ వాటి టెంపుల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి కంబోడియాలో ఎనివే సో ఇది కథ చాలా ఇంపార్టెంట్ కథ ఈ కథలో ఉన్నంత అందమైన సింబాలిజం మీకు పురాణ గాథల్లో మరి దేంట్లోనూ కనపడు అంత లోతైన సింబాలిజం ఉంది దీంట్లో ఎలాబరేట్ రూపకం సవయవ రూపకం ఎలాబరేట్ మెటఫర్స్ ఐటమ్ ఆఫ్టర్ ఐటమ్ ఆఫ్టర్ ఐటమ్ అలా మెటఫర్స్ అలా గుట్టల వస్తాయి ఈ కథలో దెన్ ద మోస్ట్ అబ్యూజ్డ్ స్టోరీ కూడా ఇదే అందుకని మీరు మెటఫర్ని ఎప్పుడైతే అర్థం చేసుకోవడో తత్వాన్ని విడిచిపెట్టేసి ఇంకా ఆ కథ మీద మీరు అల్లుకుంటూ పోవడం ఆ కథలోనే శివుడు విలన్ అయిపోతాడు హీరో విష్ణువు హీరో అయిపోతాడు ఇంకా ఆ కథని ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చుంది రకరకాలుగా కథని వాడుకుంటాడు ఆ కథని శంకరులు మెన్షన్ చేసుకున్నారు భవ మథన మందర పాల సముద్రము అంటే సంసార సముద్రమే అది భవ జల చేతున్నారుగా మందర పర్వతం సో పాల సముద్రము సంసార సముద్రమే ఏమంటే సంసార సముద్రం పాల సముద్రం ఎప్పుడైందండి అది సంసార సముద్రం అంటే ఎందుకు పనికిరాని సముద్రం కదా మన పీడ కలిగించేది కదా అది పాలు ఎప్పుడు వచ్చేదానికి అంటే చూడండి సంసారము అంటే మీ హృదయమే మీ మనస్సే సంసారం సుఖమైనా అక్కడే ఉంది దుఃఖమైనా అక్కడే ఉంది పుణ్యమైన అదే పాపమైనదే మంచైనా అదే చెడైనా అదే మీ హృదయమే మీ హృదయము స్వతహాగా సత్వగుణ ఉంటుంది స్వతహాగా సత్వగుణ ఉంటుంది అంచేతనది శుక్ల తెలుపు కాబట్టి పాల సముద్రము అన్నారు హృదయ సముద్రమే ఇప్పుడు మీరు చూడండి ఓ వస్తువు చూశాడు చూసి ఇది నాకు ఉండాలి అనుకుని దాన్ని అపహరించి జైల్లో పెట్టుకున్నాడు ఓకే ఇది జరిగిన పని ఇప్పుడు దీంట్లో స్టెప్స్ చూడండి చూశాడు చూసిన వెంటనే అదేమిటో తెలిసింది తెలియాలి కదా దాని వాల్యూ దాని విలువ అన్నీ తెలియాలి కదా తెలిసింది వాడికి అంటే అది సత్మగుణం చూడండి దాని గొప్పదనం తెలిసాక అది నాకు కావాలనే కోరిక పుట్టింది అది రజోగుణం కోరిక పుట్టాక అది మనం కష్టపడి డబ్బు సంపాదించి కొనుక్కున్నామని కాకుండా మనం అంత డబ్బు సంపాదించి దీన్ని ఎప్పుడు కొన్నాయి నేను కాజేస్తే తేలికైపోతుంది అని కాజేశాడు అది తమ కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఏమిటి సత్వగుణం స్టార్టింగ్ పాయింట్ సత్వగుణం అదే పాల ఆ పాలల్లో విషం మనం కలుపుకున్నాం తప్ప అది స్వతహాగా శుద్ధమైనది అది పాల సముద్రం మీ హృదయము పాల సముద్రము అదే సంసారం అయిపోయింది మీరు దాంట్లో విషం కలిపితే సంసారం అయింది మీరు విషం కలపకుండా ఉంటే అది పాల సముద్రం ప్రతి మానవుడు ఈశ్వరస్వరూపుడే ప్రతి మానవుని హృదయంలో ఆత్మస్వరూపమే కలదు ప్రతి మానవునికి భక్తి ఎందుకు అధికారము కలదు ప్రతి మానవుడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అర్హుడే దీంట్లో శత్రువు అనేవాడు అయోధ్యుడు అనేవాడు ఎవడూ కాబట్టి ప్రతి మానవుడు పాలసముద్రము వంటి వాడే ఓకే ఇప్పుడు ఈ పాలసముద్రంలో మథించాలి మథిస్తే ఏమవుతుంది ముందు విషం పుడుతుంది తర్వాత అమృతం పుడుతుంది కదా ఈ శ్లోకం మీరు విన్నారా ఏమిటి ఎత్త విషమివ పరిణామే మృతోపము ఎక్కడంది ఇది గీత భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం ధ్యానాన్ని గురించి చెప్తా అది ఆరంభంలో విషమయ్యే అది విషంలో ఉంటుంది కొంచెం ఓపిక పట్టు అమృతం అయిపోతుందంట యోగాసనాలు మీరు నేర్చుకుంటే ఆరంభంలో ఎలా ఉంటుందో తెలిసినా విషంలాగే ఉంటుంది మేము కన్యాకుమారిలో యోగాసనాలు అభ్యాసం చేసుకున్న వాళ్ళం తాగడం అలవాటు పొద్దున్నే లేవగానే కాఫీ తాగడం అలవాటు ఉంది తప్ప ఈ యోగాసనాలు ఏమిటి ఉంది అది అని కాఫీ లేకుండా యోగాసనాలు ఏమైనా అర్థం ఉందా చల్లె లేచి కాఫీ లేదు కానీ యోగాసనాలు ప్రారంభం కాఫీ ఎప్పుడు వేడున్నారండి కాఫీ యోగాసనాలు అప్పటి నుంచి నుంచి అప్పుడు మొదలెడితే అప్పటికి తెలియలేను ఎప్పుడు కాఫీ వచ్చాను అలా ఉండేది అగ్రే విషం కానీ యోగాసనాలు వేస్తుంటే కాఫీ మెరుపు బాడీలో ఇండోర్ అని అది కెమికల్స్ రిలీజ్ అవుతాయి మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా స్ట్రెచ్ చేసినప్పుడు ఎండ్ రిలీజ్ అవుతాయి అప్పుడు మీకు ఒక రకమైన ఉల్లాసము కలుగుతుంది ఆ యోగాసనాలు వేసి స్నానం చేసి అప్పుడు ఇడ్లీ పెట్టివాడు ఆ ఇడ్లీ ఆవురావు అప్పుడు కాఫీ పోసేవాడు గ్లాసులో ఆ కాఫీ కాగితే అమృతం మనం ఇప్పుడు మనం స్వర్గలోకంలో ఉన్నామా అనిపించి శ్రద్ధ దగ్గరే విషం ఇవ పరిణామే ముడుతో మీరు అలా కాకుండా ఐదింటికి లేచేసి మంచి చిక్కటి కాఫీ నిన్న రాత్రి వేయాలి దాన్ని ఎంత అధ్వానంగా పాడైపోవాలో అంత పాడైపోవాలన్నమాట నెల ఉండిపోయి ముక్కిపోయి అది ఎందుకు పరికిరాలు డికాషన్ అయిపోవాలి అలా తాకూడదు రాత్రి వెయ్యికూడదు మన వాళ్ళు స్పెషల్గా రాత్రి వేయడం కోసం గిన్నెలో కొనుక్కుంటారు కూడా తప్పదు అది నాటివే మీరు చక్కగా పొద్దున్నే వేసుకోవాలి అప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ని ఫ్రెష్గా తాగాలి రాత్రి వేసిన దాన్ని తాగితే అది అలాగే కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి అది స్లోగా ఎక్స్ట్రాక్ట్ చేసి చేసేసి సో చిక్కటి కాఫీ రాత్రి వేసిన కాఫీ పొద్దున్నే తాగేస్తే మీరు తాగండి అలాగ ఐదేళ్ళు తాగండి ఆ తర్వాత మిగిలిన కాలం అంతా ఓమిక్రోసోల్ ట్యాబ్లెట్లు మింగితో కొత్త కానీ పీపుల్ డూ దాట్ పీపుల్ వేసుకునే ట్యాబ్లెట్లు కొన్ని ఉంటాయి బ్లడ్ చిన్న ట్యాబ్లెట్లు ఒకటి బీపీ కంట్రోల్ చేయటానికి షుగర్ కంట్రోల్ చేయడానికి టాబ్లెట్ ఎసిడ్ రిఫ్లెక్ట్స్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్ ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ ఇంకా ఇనివెటబుల్ అనమాట ఒక వయస్సు వచ్చేప్పటికీ ఒక ఏడో ఎనిమిదో ఉంటాయి గొడీలు వేరుశనక్కాయలు గుళ్ళు తిన్నట్టుగా నిందుతో ఉండడమే అలా ఉండకూడదు నేను ఎందుకు ఇస్తున్నానంటే మనం దాని నుంచి దూరంగా ఉండాలి ఈ ఇవన్నీ కాకుండా ఒళ్ళు నొప్పులు ఉంటాయి బుజం ముక్తి మొక్కలు ముక్తి వాటికి ఏమి వేసుకోవాలి మరి ఏదో ఏదో మళ్ళీ మోస్ట్ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ అదొకటి ముక్కెప్పుడు బ్లాక్ అయ్యి ముక్కు కోస అవతల పారాయాలనే ప్రశ్న ఎప్పుడు బ్లాక్ అయ్యింది అది ఎప్పుడు బ్లాక్ అయింది మరి దానికి ఏం వేయాలి ఎలగ్రా అన్న ట్యాబ్లెట్ వాడు ఆ మీద ఏమైనా ఎలగ్రా డి డి అంటే డీ దాని మీద ఏమైనా వస్తాడో ప్రశ్న వాడు ఏమైనా వస్తాడో ప్రశ్న అది రాసింది చూస్తే నాకు కడుపులో నుంచి దుఃఖం వస్తుంది వాడు ఏమైనా వస్తాడంటే ట్వంటీ అవర్ డీ అని రాసి పెడతాడు దాన్ని అంటే మీకేమర్థమైంది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవగానే ఏం చేయాలి మళ్ళీ ఇంకే ఇంత పొడుగు ట్యాబ్లెట్ అండి అది ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ టాబ్లెట్ డి ఎలగ్రా డి అది నేను వేసుకున్నాను ఒకసారి ట్వంటీ అవర్స్ అయ్యేప్పటికి ముక్కు ఇంకసలు ఎందుకు పనికిరండి దాని ఎఫెక్ట్ ఎంత బ్యాడ్ ఉంటుందంటే ట్వంటీ అవర్స్ అయ్యేప్పటికీ అంతవరకు ముక్కు ఓపెన్ ఉంటుంది అప్పుడు ఫుల్ క్లోజ్ అయిపోతుంది అంటే అర్థమేటో తెలుసిన నవ్ యు ఆర్ బుక్డ్ యూ హ్యావ్ టు టేక్ ద ట్యాబ్లెట్ వన్ మోర్ ఎన్ని నేను ఎన్ని లెక్కేసారు ఇప్పుడు ఆరు టాబ్లెట్లు లెక్కేసారు ఇవి ఏమిటో తెలుసినా యూనివర్సల్ యూ కెనాట్ ఎస్కేప్ మరి యోగా చేస్తే ఈ ట్యాబ్లెట్లు ఏది వేసుకోకలేదు మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకోకరు వీటి రియాక్షన్స్ ఇంత వాళ్ళకు మెడికల్ ఫీల్డ్ వాళ్ళకే తెలియవు ఈ ఆరు ట్యాబ్లెట్లు మింగి కూర్చుంటే లోపల కాక్టేల్ తయారైంది ఈ కాక్టేల్ ఎలా దాని కాక్టేల్ ఉంటారు ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ ఎ మెడికల్ ఎక్స్ప్రెషన్ మొదలనుకోకండి ఈ కాక్టేల్ ఏమవుతుందో వాళ్ళకే అర్థం కాదు వాళ్ళకే అర్థం కాదు ఓ డాక్టర్ మనువి ఎవరు సరిగ్గా పనిచేయట్లేదంటే మరి ఇంకా ఇంకో ఏడు మందులు మరి ఇంకా అది పనిచేస్తే మీ అదృష్టం చెప్పాడు యోగా నేర్చుకుంటే ఇవేమి చేయాలి కానీ నేర్చుకునేప్పుడు ఎలా ఉంటుంది అగ్రే విషమి ఈ అధ్యాత్మ జీవనము అలాగే ఉంటుంది ఇక్కడ మనము మన్ మథనము అంటే ఏదో తెలుసుందండి ధ్యానము కాబట్టి నేను సింబాలిజంని జాగ్రత్తగా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాను నెక్స్ట్ క్లాస్లో అంటే రేపే రేపు క్లాస్లో ఈ శ్లోకం పూర్తి చేద్దాం ఒకసారి శ్లోకాన్ని అందాము దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవిందవ జలధిమందర పరమం దరమయ